సౌండ్ బాగా వస్తున్నావునా సౌండ్ వస్తుంది రావణ్ నీ దగ్గరే రావణ్ నీ దగ్గరే వస్తుంది సౌండ్ ఓకే శ్రావణ్ థ్యాంక్ యూ ఓకే శ్రావణ్ సరే స్టార్టింగ్ పే చేస్తా నేను ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోనతుడవ తండ్రి మైమస్ సరిపక దేవ కృపామైడానికి స్థుతులు స్తోత్రమైన గొప్ప ఈ ఘర్షణ కాలం అంతా ప్రవ్వా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని అయినా మమ్మల్ని సజ్జీ లెక్కలు ప్రవా ప్రతి స్థలంలో మీరు మా ఘన విజయం అనుగ్రహించినందుక నీకు ఎంతో వర్ణాలుస్తాయి నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాయినా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ప్రవ అలూయ గొప్ప దేవన తండ్రి అద్భుత కరుడు ఆలోచనకర్త బలమైన దేవని తిడుగు తండ్రి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి అయినా గొప్ప దేవన తండ్రి ఇక మధ్య కాల మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రవా నా దేవ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం పరలోకపు జ్ఞానం మాకు అనుగ్రహించినైనా వాక్యంలోని సత్యాన్ని మా ఆత్మీయత తెలిపండి మా హృదయాలు సరిచేయండి మీ సంపన్నత నడిపించమని ప్రాదిష్టమైన పాటల ద్వారా మైంపొందని మీరు మాతో మాట్లాడని ప్రోవా రాణి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రావా నీ నామాన్ని మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రశ్రా ఒక పాట పాడతా నేను గాడందకారములు నేనడిన వేళలలో గాడందకారములో నేనడిన వేళలలో కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును ప్రభువైన ఏసునకు జీవితమంతా పాడుదం ప్రభువైన ఏసునకు జీవితమంతా పాడుదం జిడియను Begaranu, nā yēssu nātto nundraga Jediyanu, begaranu, nā yēssu nātto nundraga Maranā pūlō yalalō, nē nāđacinavē lalālō Maranā pūlō yalalō, nē nāđacinavē lalālō నీ దూడు కర్రాయు దండము ఆదరించును నీ దూడు కర్రాయు నీ దండము ఆదరించును నా గిన్నె పొర్లు చిన్నది శోధాత్మతో నిండిను నాగి పొర్లుచున్నది శోధాత్మతో నిండి జడియను బెదరను నా ఈ సునతో నుండగా జడియను బెదరను నా ఈ సునతో నుండగా అలలా తు కొట్టబడినా నా నేనుండగా అలలా తు కొట్టబడినా నా వలు నేనుండగా ప్రభు ఏ సుకృప నన్ను విడువా కపాడును ప్రభు ఏ సుకృప నన్ను విడువా దరికి చేభయామిచీ నన్ను ఆదరికి చేడియను బెదరను నా ఈ సునతో నుండగా జడియను బెదరను నా ఈ సునతో నుండగా పర్వతాంలు తొలగినను మేటలు తరిలినను పర్వతాంలు తొలగినను మేటలు తరిల్లినను నీ కృపనను విడువాదు నీ నిబంధన తొలగాదు నీ కృపణను విడువాదు నీ ని బంధన తొలగాదు నీ నీతి సమాధానములే నన్ను నడవ చేయను నీ నీతి సమాధానములే నన్ను నడవ జడియను బెదరను నా ఈసు నాతో నుండగా జడియను బెదరను నుండగా గాడాకారములు నేనడచిన వేలలో గాడాకారములు నేనడిన వేళలలో కంటి పాప వలెనన్ను కులు కాక కాపాడును పాపవలు నన్ను కొను పాక కాపాడును అభయాచి నన్ను ఆ దారికి చెచును జడియను బెదరను నాయే సునాతో నుండగా జడియను బెదరను నాయే సునాతో నుండగా చెక్ చేయ బ్రదర్ వాల్యూమ్ ఎట్లుంది ఇప్పుడు ఇప్పుడు ఓకే అన్న బాగుందన్న ఇంతకుముందు బ్రేక్ బ్రేక్ అన్నావు కదా ఇప్పుడు క్లియర్ ఉందన్న ఇప్పుడు క్లియర్ ఉంది క్షుద్రభు తండ్రి మీకు వందనాలు అయినా సర్వోన్నతులకు దేవ మీకేసి తెలుస్తూ కదా లే సయ్యా ఉదయం ని చింతగా మీకు ఎంత వదనాలు అయినా ఈ యొక్క మధ్యాహ్న కాలం నా ప్రభావ గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు ఇచ్చినారు దాన్ని మీకు ఎంత వదనాలు అయినా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభావ ఓ ప్రభావ మీరు మమ్మల్ని స్వీకరించినారు మమ్మల్ని బట్టి మీకు వందలు మాతో మాట్లాడుతూ బలపరుస్తూ స్థిరపరుస్తుంది మీకు వదనాలు అహితమైన విషయాలు సత కొట్టుకొని పోకుండా మీ సంగళ సమయం కడితే అవకాశాలు కాబట్టి ఇది అనుమానించకుండా భయపడకుండా మీ అందరి సహాయపడండి మాతో మాట్లాడండి జీవితం మీకు అంగీకారంగా మేము మా ప్రవర్తన మీ అధికారానికి లోపల సహాయపడండి మా అందరితో మాట్లాడి మన పరిచయాలు పేర్చండినైనా సురక్షితంగా టీచర్ నిన్న దినంలో మనము స్వస్థత వరములు అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాము అసలు ఈ రోజుకి గుర్తు చేస్తాను చిత్తం అయితే అయితే వరములు అన్న అంశం గురించి ధ్యానించినప్పుడు ఒక సత్యం నేను గ్రహించిన ఏంటంటే ఏ రూపకంగా మనకి అనుగ్రహించబడుతుంది అది ఒకటి కాదు కదా గతంలో నేను రెండు రోజుల నుంచి చూపిస్తున్న విధానంగా స్వసత వరములు అంటే ఒకటి కాదన్నట్టు ఎన్నో ఉన్నాయి అన్నట్టు వరములు ఒక్కొక్కరికొకటి ఒక్కొక్క సేవకుని జీవితంలో ఒక్కొక్క విధమైన స్వసత వరములనే చూసిన ఎరువులు చేసింటారు ఒక సేవకుని జీవితంలో కేవలం కుంటి వాళ్ళు నడవడం చూస్తున్నాను నేను ఇంకొకరి సేవకుని జీవితంలో గుడ్డి వాళ్ళు చూపు చూస్తున్నాను ఇంకొకరి సేవకుని జీవితంలో హెచ్ఐవి వైరస్ తర్వాత ఈ యొక్క రకరకాల రోగాలు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరం చూస్తున్నాను అందరికీ అన్ని రోగాల మీద అధికారం ఉన్నట్లే నేను చూడలే ఉండొచ్చేమో బహుశా ప్రపంచంలో వరకైనా కొన్ని రోగాలు ఇప్పుడు బైబిల్లో కూడా మనం చూస్తాం ఎన్నో ఎన్నో వాక్యాలు నిన్నటి నేను మీకు పేతుల జీవితంలో మొన్నటి దినం నుంచి కూడా పేతూరు జీవితంలో ఉదాహరణకి చూడండి మతైసు వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినాం దానికి సంబంధించింది మత్త వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో పేతురు అత్త గురించి అయితే నా పద్నాలుగవ వచనంలో తర్వాత ఏసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడిన అతని అత్తని చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచాను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను ఇది మనం ధ్యానించినము కానీ ఒక రకమైన నేను దాన్ని మోసమని కూడా చెప్పాను కానీ మనమే అవకాశం పోగొట్టుకుంటున్నాం వీటిని గ్రహించడంలో ఎందుకు ఇంగ్లీష్ బైబుల్లో మనము చూడం తెలుగు పుట్టే ఉంటాం అయితే నేను ఇంగ్లీష్ బైబుల్లో చూస్తున్నాను అక్కడ ఏముందంటే లూకాసు వార్తలు కూడా మనం చూస్తాం దానికి సంబంధించినవి ఆ ఇదే ఇదే వాక్యం అత్తసు వార్త ఎనిమిదో అధ్యాలు చూసింది అక్కడ ఏముంది అంటే వాళ్ళ అత్తని స్వస్థ మనం చూస్తున్నాం అదే మీరు లూకాసు వార్త నాలుగవ అధ్యాయానికి వచ్చినప్పుడు అదే కథ ఉంటుంది అక్కడ స్టోరీ లూకాసు వార్త ఇక్కడ ఏం చూస్తున్నామంటే పద్నాలుగో ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచాను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగిన ఉంది అంతే అయితే లూకాసు వార్తకి వెళ్ళిపోతే మనం ఏం చూస్తామంటే ఆశ్చర్యం వాక్యం ముప్పై ఎనిమిదో వచ్చిన అనుకుంట ముప్పై ఎనిమిది ముప్పై ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సియోను ఇంటిలోనికి వెళ్ళాను సిమోన్ ఇంటికి వెళ్ళాను ఇంటిలోనికి వెళ్ళాను అత్త చూడండి తీవ్రమైన జ్వరం అది మత్తై సువార్తలో లేదన్నట్టు ఆర్డినరీ ఫీవర్ కాదు ఇది ఇది సివియర్ ఫీవర్ అన్నట్టు అంటే చాలా భయంకరమైన జ్వరం అది ఇంకా మరణానికి దారి తీస్తుంది తీవ్రమైన జ్వరం అది ఖచ్చితంగా ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ ఉండాల సివియర్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటేనే కానీ ఆమె కింద పడి ఉండాలి కదా నిద్ర కూడా ఇంకా లేయలేని స్థితి అన్నట్టు బలైనత అటువంటి రోగం జ్వరమైనది తీవ్రమైనది కదా కానీ మత వార్తలు మటుకు లేదు ఉత్త అయితే ముప్పై తొమ్మిదో చూడండి కానీ ముప్పై ఎనిమిదో వర్షంలో పేదరు ఆమె ఆయన యొక్క మనవి కాబట్టి ఆమె గురించి చెప్తున్నారు అన్నట్టు ఏసుప్రభుకి అప్పుడు ఏసుప్రభు ఏం చేసినది ముప్పై తొమ్మిదో వర్షంలో ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచాను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగాను నేను ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాయి ఏంటంటే జ్వరము స్వస్థత పొందింది లేదు ఇక్కడ జ్వరము విడిచిననుంది అంటే ఆమెను పట్టుకొనుంది అది అంటే ఒక రకమైన దురాత్మ కదా కాబట్టి మరి జ్వరం ఎట్లా వింటది గద్దిస్తే ఆయన ఎందుకు గద్దించాడు అంటే అది వింటది అన్నట్టే కదా జ్వరం కాబట్టి ఈ ఇంత ఇంత మైనట్ లెవెల్లో ఈ వాక్యలని గ్రహించగలుగుతున్నాయి కానీ నీ సేవా పరిచర్యలు నువ్వు అద్భుతాలు చూడలేవు విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా దాన్ని నువ్వు జ్వరమా మనం అటునే గద్దిస్తాం కదా ప్రార్థన చేసినప్పుడు జ్వరమా ఏసరీస్ నిన్ను గద్దిస్తున్నా విడిచిపెట్టి వెళ్ళిపోవటం అంటే దాని వెనుకలో ఒక దురాత్మ ఉంది అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ స్వస్థపరచబడినట్టు లేదు విడిచిపోయినట్లు ఉన్నది రోగం కాబట్టి ఈ విషయాలు మనము బహు జాగ్రత్తగా గ్రహించాలా తర్వాత మన సేవలో వీటిని మనం ఏ రీతిగా వాడుకోవాలి నేను ముఖ్యంగా ఏంటంటే మీకు చెప్పేది ఇవన్నిటిని మీరు వాడుకోవాలా వాడుకోకపోతే కార్యలు జరగవు కార్యలు జరగకపోతే మీ శ్వాసం బలపడదు ప్రా సేవా జీవితంలో ఎట్లుంటుందంటే ఫస్ట్ టైం నువ్వు ఎవరికైనా రోగికి ప్రార్థన చేస్తుంటే నీకే అనుమానం ఉంటుంది శ్వాసతైపు రాదు అది కానీ నేను చెప్పేటది ఏంటంటే ఇదంతా ఆచరణ ప్రాక్టీస్ కి సంబంధించింది నువ్వు ఆచరణలు పెట్టకకుండా ఏది కూడా కాదు అన్నట్టు నువ్వు ఎంతకన్నా ప్రార్థన చేయి కానే కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రార్థన చేసి ఆచరణలో పెడతానే కానీ ఏ కార్యాలు నీ చూడలేవు కాబట్టి మన ప్రభు నుంచి మనం నేర్చుకుంటున్నాం తర్వాత తన శిష్యుల నుంచి నేర్చుకుంటున్నాం తన అపోల నుంచి నేర్చుకుంటున్నాం ఈ యొక్క స్వస్థతకు సంబంధించింది ఏ రీతిగా అనేది కాబట్టి రకరకాల రోగాలు విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ మొదటిదిగా సిమోనో అత్త గురించి చూస్తున్నాము ఆమె రోగం ఎట్లుంది తీవ్రమైంది గ్రేట్ ఫీయర్ ఫీవర్ అని ఇంగ్లీష్ లో గ్రేట్ ఫీవర్ తీవ్రమైన రోగం తీవ్రమైన జ్వరం అంటే సల సల కదా మీకు తెలుసా ఎంతమందికి జ్వరం వస్తే ఎందుకు బాడీ వేడిగా అవుతుందో తెలుసా మీకు తెలుసుకోవాలి సైన్స్ కదా బ్రదర్ చాలా జ్వరం ఉంది ఎంత వేడిగా ఉందంటారు కానీ ఎందుకు వస్తుంది వేడి మీకు తెలుసా నీ బాడీయే జనరేట్ చేసింది వేడి నీకు అర్థం కావట్లేదు దాని అర్థం ఏంటంటే ఈ వైరస్లు బ్యాక్టీరియాలు ఒక టెంపరేచర్లనే బ్రతకగలవన్నట్టు ఎక్కువ టెంపరేచర్లో అవి బ్రతకలేవన్నట్టు వాటికి బెస్ట్ స్థలం ఏంటంటే నీ శరీరంలో ఉన్న రక్తం రక్తంలో పోతే అది బెస్ట్ అన్నట్టు దానికి ఎందుకంటే ఏ కష్టం లేకుండా దానికి ఆహారం దొరుకుతుంది రక్తంలో నువ్వు తిన్నదంత రక్తంలో పోతుంది దానికి ఆహారం డైరెక్ట్ తర్వాత ఆ టెంపరేచరు పర్ఫెక్ట్ టెంపరేచర్ అన్నట్టు బ్యాక్టీరియాకి వైరస్ అక్కడ పిల్లల్ని పెట్టుకోవడానికి వాటిని ఇంకా ఎదిగేయడం ఇంకా ఎక్కువ చేసుకోవడానికి వాటి పాపులేషన్ని పెంచుకోవడం కొరకు నీ శరీరంలోని టెంపరేచర్ ని అవయవాలన్నీ ముఖ్యంగా రక్తాన్ని వాడుకుంటాది అన్నట్టు ఈ వైరస్ అయితే దేవుడు మనకు ఒక విధానం పెట్టింది మన శరీరంలో ఏంటి అంటే ఎప్పుడైతే ఇట్లాంటి బయట నుంచి ఈ కరిమే సమా మన వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ మన రక్తంలోకి ఎంటర్ అవుతే ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేది పోయి వాటితో యుద్ధం చేసి వాటిని చంపేస్తాయి అన్నట్టు ఇది ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఈ వైరస్ కి బ్యాక్టీరియాకి మంచి టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ నైన్టీ నైన్టీ డిగ్రీస్ కదా మన బాడీ టెంపరేచర్ నార్మల్ అయితే ఈ నైన్టీ డిగ్రీస్ టెంపరేచర్ లో మంచి బతుకుతాయి మంచిగా ఎదుగుతాయి అయితే ఆ నైంటీ డిగ్రీస్ కంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ పెడితే అవి చచ్చపోతాయి అవి ఉండలేవు అన్నట్టు బాడీలో దేవుడు అట్లా పెట్టిండి అన్నట్టు విధానం నీ వైట్ బ్లడ్ సెల్స్ వాటిని చంపలేని స్థితిలో ఉన్నప్పుడు నీ బాడీ టెంపరేచర్ ని పెంచుకుంటే ఆ వైరస్లు బ్యాక్టీరియలు చచ్చిపోతే వేడికి ఆ వేడికి తట్టుకోలేక అవి ఎదగవన్నట్టు అట్లా పెట్టిండు దేవుడు ఎంత ఆ మోగమైన దేవుడు ఎంత జ్ఞానం గల దేవుడు యశ్వరావు అట్లా సృష్టించి మనిషిని పర్ఫెక్ట్గా అన్ని విధాలుగా మనం ఏం చేస్తుంటామంటే ఆ టెంపరేచర్ ఎక్కువగా అనియకుండా చూడాలా ఇంకా ఎక్కువ అయింది అనుకో ఫిట్స్ వస్తాయంటారు అందుకే తడిబట్టతో తుడుస్తూ ఉంటారు కాబట్టి రకరకాల రోగాలు రకరకాల వ్యాధులు రోగాలు వ్యాధులు రెండు వింటాం కదా మనం కాబట్టి ముఖ్యంగా ఈ స్వస్థత వరం కొరకు మనం ప్రయాసం చేయాలంటే ఎట్లా చేయాలనే విషయాలు కొన్ని నేను మీకు చూపిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మీకు ఒక చదవాల్సింది నైపు నా పర్సనల్ అనుభవాలతో నేను మీకు చెప్తాను నేను నేను చెప్తుంది బైబుల్ వాక్యంలో ఏముంది నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకొని పాటించినవా దయ్యాలు అయితే ఎట్లా నువ్వు రోగాలను కూడా అట్లా నువ్వు విడిచిపోమని నేను ఇంతకుముందు ఎక్కడో చెప్పినట్టున్న వాక్యం ఆ ప్రతి అవయవంలో ఒక డీమ నుంచి కూర్చుంటుంది దాన్ని ఆహ్వానిస్తే కాబట్టి నువ్వు ఆ అవయవం తో మాట్లాడుతూ ఢీమాన్ని గర్తించాలా తుమ్మా దురాత్మాన్ని గర్తించాలా అవయవంతో ఫలాని అవయవం ఏమిటో దాని పేరు తీసుకొని కిడ్నీను లంగ్స్ లివరు ఏదో దాని పేరు తీసుకొని ఏసు క్రిష్ణన నీకు సమాధానం కలుగునిగాక ఆయన నువ్వు ఫస్ట్ ప్రార్థించినప్పుడు ఆ అవయవంలోనికి జీవం వస్తుంది తర్వాత ఆయన వచ్చింది జీవాన్ని ఇవ్వడానికి సమృద్ధి గల ఇవ్వడానికి కాబట్టి నువ్వేం చేయాలని నోటిదారు ఉత్తరం రావాలా ఫలాని అవయవానికి నేను జీవాన్ని ప్రకటిస్తున్నా సమృద్ధి జీవాన్ని ప్రకటిస్తున్నా యేసు క్రీస్తు నామాంన అంటే ఆ ఏ దురాత్మైతే అవయవాన్ని పట్టిందో దానికి అక్కడ అసహ్యము ఏర్పడుతుంది అన్నట్టు దాని అది ఇంకా అక్కడ ఉండలేదన్నట్టు ఎందుకంటే దేవుని సమాధానము ఆ అవయవానికి వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ అవయాన్ని విడిచిపెట్టాల్సిందే దాన్ని అక్కడ ఉండలేదు అన్నట్టు తర్వాత దాన్ని నువ్వు గదించినప్పుడు ఇంకెక్కడ ఉండాలా ఎక్కడ ఉండలేదు కాబట్టి వెళ్ళిపోద్ది ఎది పైన రాత్రిలోంచి పట్టుకుంటుంది అది కూడా ఉంది వాక్యం కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటంటే మనము చూస్తాం వాటిని ఎక్కడంటే యషా గ్రంథంలో నుంచి స్టార్ట్ చేస్తే రోజే యశాయ గ్రంథము పదవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూపిస్తాం ఇక్కడ నేను యశాయ గ్రంథము పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదవాలన్నా ఒక్క నిషం ఇరవై ఏడవ వచనం విశాగ్రంథము పదోవధ్యాయము ఇరవై ఏడవ వచనం లేదు అంటే ఆ దినమున ఒక దినం గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు ప్రవక్త ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసి మీదన ఆ కాడి విరుగొట్టబడును అన్న విషయాన్ని జ్ఞాపంపిస్తుంది అయితే ఒక దినం గురించి మాట్లాడుతున్న దేవుడు ఏంటంటే ఒక దినంన అది ఏ దినం మనం అర్థం చేసుకుంటాం ఇప్పుడు ఆ దినంన నీ భుజం మీద నుండి అతని బరువు తీసి వేయబడు అతని ఎవరనేది చిత్రం అనుకో శత్రువు వార బరువు నీ భుజం మీద నీ మెడ మీద వాణి కాడి ఉంది కాబట్టి నువ్వు ఎంతగా బలవంతుడు అయినా కానీ దాన్ని నువ్వు భరించలేకపోతున్నావు సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే గతంలో ఈ వాణిసల భుజాల మీద పెట్టడం బరువులు ఆ జీవితాంతా మోస్తూనే ఉంటాడు దాన్ని ఎంత బలంగా ఉండి ఎన్ని కంట్రాలున్నా దాన్ని మోయడం కష్టమే కానీ మోస్తా ఉంటాడు అదే విషయం మాట్లాడుతున్నాం ఆ బరువుని ఆ బరువుని నేను తీసేస్తా ఆ కాడిని కొట్టివేస్తా ఆ కాడిని విరగొడతాను అంటున్నాడు కాబట్టి ఈ విషయం మనం అర్థం తీసుకోలేంటే అది ఏ రూపకంగా సాధ్యం అది ఏ రూపకంగా వాటిని తీసివేస్తా అది ఏదైనా కావచ్చు ఆ కాడి దేనికి సంబంధించిన కావచ్చు అనారోగ్యం కావచ్చు ఆర్థిక స్థితి కావచ్చు మానసిక సమస్యలు కావచ్చు కుటుంబంలో భార్య సంబంధాలు కావచ్చు పిల్లలు తల్లిదండ్రుల సంబంధాలు కావచ్చు ఏవన్నీ కావచ్చు కాబట్టి ఆ యొక్క బా మీద ఉన్న ఆ బరువు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆ బరువును నేను తీసివేస్తా అంటాడు కాబట్టి మనకు తెలుసు చాలా మటుకు దయాల పోయినాక మాట్లాడేస్తారు అప్ప నాకు ఎంత లైట్గా అయిపోయింది తేలిక అయిపోయింది చేరమంటారు అంతవరకు ఏదో పెద్ద బరువు మోసినట్లుంది బ్రదర్ అంటారు సాక్షిస్తే అప్పుడు ఒకటి అర్థం మనం దుష్టుడు వారి ఒక వ్యక్తి హృదయంకి వస్తే వారి జీవితం అంతా బరువే వారికి బరువు లాగానే ఉంటుంది ప్రతి విషయంలో వాడి జీవితంలో వాడు బరువుని మోస్తున్న వాడిలాగానే ఉంటాడు కానీ ప్రభు దాన్ని కొట్టివేస్తూ ఉంటాడు తీసి వేస్తా ఉంటున్నాడు ఒకనొక దినం గురించి మాట్లాడుతున్నాడు అది ఏందనేది మనము ఎన్నిసార్లు మనం చూసినాము జకర గ్రంథంలో ముఖ్యంగా జకర గ్రంథం గురించి మనము కొన్ని సంవత్సరాల బహు దీర్ఘంగా ధ్యానించడం అతని పదున పుస్తకాలలో మలాకి గ్రంథం చివరిది అయితే దానికి ముందు ఉండేది చకర్య గ్రంథం జక్ర గ్రంథం మీద నేను కొన్ని నెలలు ఖర్చు పెట్టిన టైం అర్థం చేసుకోనికి వాక్య పరిచర్యాలో దాన్ని ప్రకటించక ముందు గ్రంథం సంబంధించిన వాక్యాలు ప్రకటించక ముందు కొన్ని నెలలు ఆ జక్ర గ్రంథం మీద టైం స్పెండ్ చేసిన అన్ని రకాల పుస్తకాలు చదివిన అన్ని రకాల కామెట్రీస్ చదివిన ఆ ఎక్కడా దొరకలేని ఇన్ఫర్మేషన్ దేవుడు ప్రార్థనలు చే కానీ నేను ప్రయాసం మీద పడినా కష్టపడ్డా వాటిని నేర్చుకోవడానికి అవన్నీ నేర్చుకున్నాక చివరికి ప్రార్థనలో ప్రభు నాకు చెప్పించింది అవి కాదు కరెక్ట్ కాదు అది విధానం కాదు ఇది విధానం అని దేవుడికి చెప్పించింది నువ్వు దేవుని సరిలో ఖర్చు ఆయన చూపించిన అది కరెక్ట్ అని ఎట్లా గుర్తుపట్టగలవు బ్యాక్గ్రౌండ్ ఉండాలా కదా కాబట్టి అక్కడ మనము జరుబాబెలకు సంబంధించిన విషయం గురించి ధ్యానిస్తూ అక్కడ ఆరో వచనంలో ముఖ్యంగా అప్పుడు అక్కడు దూత మాట్లాడుతున్నాడు జక్రియత అప్పుడు అక్కడ నాతో ఇట్లానే జెరు బాబెలు నాకు ప్రత్యక్షముకు ఇహో వాకు ఇదే జరు బాబేలు అంటే మనం చూసినాము జెరు అంటే కుమారుడు బాబేలు అంటే బబులోని పుట్టిన బౌలో పుట్టినవాడు అన్నట్టు కాబట్టి అన్యుడు అన్నట్టు నువ్వు ఎంత ఇష్ట కాలమైనా బయటపడితే అన్యుడు అన్నట్టు ఎవరి చెప్పాలంటే జరుబాబు జరుబాబీలు నాకు ప్రత్యక్షంగా ఇదే ఏంది శక్తి చేతనైనను బాలమూతి చేతనైనను కాక ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యులకు అధిపతి యుహోవాసాలు ఇచ్చింది అంటే మందిరం స్థాపించడానికి సంబంధించింది ఇది ఈ నాలుగో అధ్యాయం అంతా తండ్రి శాశ్వతమైన మందిరాన్ని కట్టబోతుంది ఎందుకంటే సులమును కట్టిన మందిరము శాశ్వతం కాదు అది కూలిపోయి రెండు వేల సంవత్సరాలు అవుతుంది రోజుకి ఎక్కువనే అవుతుంది ఇంకా అది కట్టబడద్దు కట్టబడితే వేస్ట్ అన్నట్టు అది కడితే తిరిగి దేవుణ్ణి ఏశప్రవ యొక్క మరణాన్ని వంబు చేసినట్లు అన్నట్టు అది కట్టబడద్దు నా దృష్టిలో నేను ఎక్కడ రెండు మూడు సార్లు పబ్లిక్ మీటింగ్ చెప్పిన క్రైస్తవులంతా మోసపోయినారు ఎందుకు అంటే సులభన మందిరం ఈ రోజు లేదు దాన్ని తిరిగి కట్టాలా కాబట్టి ఎరుసలైమ్ లో వారికి నేను పైసలు పంపించాలని మీరు అందరు పైసలు పంపిస్తారు అక్కడికి డొనేషన్స్ ప్రపంచం అంత కోట్లు కోట్ల డబ్బులు కొన్ని ముప్పై సంవత్సరాల నుంచి పంపిస్తారు ఆ డబ్బులు తెలుసు అక్కడికి ఈ రోజు వారు మందిరం అంటే నువ్వు ఇచ్చిన పైసలు ఏం చేశారు తినేసారన్నట్టే కదా వాళ్ళు ఇష్టాలు లక్షల లక్షలు తినేస్తారు పైసలు కానీ మందిరం ఏం కట్టలేదు ఎందుకంటే అక్కడ కట్టడానికి అంత ముస్లింల మాస్క్ ఉంది అక్కడ అక్కడుందా ఎక్కడుందా ఎవడగలదు కానీ తర్వాత అవన్నీ ఒక డీటెయిల్స్ మనకు అవసరం లేదు కానీ నేను చూసిన రిపోర్ట్స్ వల్ల అక్కడ లేదు అది ప్రకటన నేను చూపించిన కొన్ని సంవత్సరాల వాక్యం సులమును కట్టిన మందరం మాస్క్ స్థలంలో కాదు వేరే స్థలం అక్కడ చూపించింది దేవుడు వాక్యంలో అది వెతుక్కోనడంలో ఉంటది అన్నట్టు ఒక టాపిక్ ని స్టడీ చేసినాం దాంట్లో ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి లోకంలో మనం ఏదైనా సబ్జెక్ట్స్ ఎట్లా స్టడీ చేస్తాం పరీక్షలు బైబిల్ కూడా మన చేయాలన్నట్టు కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే ఆయన ఆత్మ ద్వారానే సమస్తం తిరుగుతుంది ఆయన ఆత్మ ద్వారానే ఈ యొక్క మందిరం కట్టబడుతుంది అంటున్నాడు ఏ శక్తి చవితే కానీ ఏ బలంతో కూడా కాదు అంటున్నాడు కాబట్టి పరుషుధాత్మ అభిషేకం అంటాం కదా ఈ అభిషేకం ఉంటేనే కానీ కాదు అని మన ప్రభ్వే ఆ విషయాన్ని హెచ్చరిస్తూ లూకాసు వర్తలు జ్ఞాపకం చేస్తున్నాడు నాలుగవ అధ్యాయంలో ఒకసారి చూద్దాం దుకాసు వార్త నాలుగవ అధ్యాయం దుకాసు వార్త నాలుగవ అధ్యాయం పదహారులో తరువాత ఆయన తాను పెరిగిన నజరెత్తుకు వచ్చాడు తన వాడుక చొప్పున విషాదిన ముందు సమాజ మధిరంలోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన చేసే గ్రంథము ఆయన చేతికి ఇయబడింది ఆయన గ్రంథము విప్పగా పద్దెనిమిది వర్షం నుంచి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఎందుకు చూడండి ఇది అర్థమైతే నీకు నీ నీ పిలుపు నువ్వు చేసిన సేవ నీకు అర్థమైపోతుంది లేకపోతే దేని గురించో ప్రయాసపడుతూ సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు ఇక్కడ ఏసు ప్రభు మీద ఎందుకు ఆత్మ ఉంది చూడండి బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించాను ఆత్మ ఆయన మీద ఉంది అభిషేకం కూడా ఉంది అంటే ఆత్మనే అభిషేకం ఆత్మ ఉంటేనే అభిషేకించబడ్డవాడు అర్థం అక్కడ కాబట్టి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఫస్ట్ అభిషేకం అది కేవలము పేద బీదలకు అంటే ఆత్మలో ఆత్మలో దీనస్థితి అటవాళ్ళకి ఏమి తెలియదు ముక్కు ముఖం తెలియదు అన్నట్టు కోడి ఎరగని ప్రజలు వీళ్ళు అది దీన రికమన్నట్టు వాక్యంలో నువ్వు బలపడుతున్న ధనికు నువ్వు కదా చెప్పడం ఇట్లా కొందరు కంజూస్ ఉంటారు ధనికులు అయింటి కూడా డబ్బులు ఖర్చు పెట్టారు ఆత్మలో కూడా అంతే వాక్యం తెలిసినా ప్రకటించారు కంజూస్ ఫెలోస్ కానీ మనం దారలం ఇవ్వాలి మన ప్రభు దారలంగిచ్చింది మనం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించకై ఆయన నన్ను అభిషేకించాను కాబట్టి తండ్రి కుమారుణ్ణి ఎట్లా అభిషేకించాడు బీదలకు సువార్త ప్రకటించటకాయ అభిషేకించాడు తర్వాత చెరలో ఉన్న విడుదలను అది రెండవ అభిషేకం చెరలో ఉన్న వారికి కాబట్టి మనం అర్ధం చేసుకోవాల్సిందంటే ఈ చెర అంటే ఏంది జైల కదా బంధి బంధింపబడడం కాబట్టి ఎటువంటి జీవితం ఎటువంటి విధంగా బంధింపబడ్డవనేది నువ్వు గ్రహించగలిగితే ఈ వాక్యాన్ని నువ్వు వాడుకోగలవు తర్వాత నీ మనుషులు బంధింపబడ్డ వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఎట్లా బంధింపబడ్డారని గెలవాలా చెరలో ఉన్న వారికి విడుదలను కల్పించటకు తర్వాత మూడవ అభిషేకం గ్రుట్టి వారికి చూపును కలుగునని ప్రకటించటకు ఒకటి మూడవ అభిషేకం నాలుగవది నలికి న వారికి ఆదరణగా ఉండడం ఒకటి ఇప్పుడు ఇన్ని మూడు మూడు రకాల అభిషేకాలు చేశాను కదా ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి అనేది నేను చూపిస్తాను ఈ వాక్యంలో నేను చాలా సార్లు గణించిన వాక్యాన్ని చాలా సార్లు ప్రకటించిన కూడా మొదటిదిగా బీదలకు సువర్ణ ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించాను రెండవదిగా చెరలో ఉన్న వారికి విడుదలను కల్పించటకు మూడవదిగా వృద్ధి వారికి చూపులు కలుగునని దిగా నలిగిన వారిని విడిపించటకులు నాలుగు రకాల అభిషేకాలు ఇక్కడ ఉన్నాయి ప్రభు హితవత్సరము ప్రకటించటకులు ఐదు రకాల అభిషేకాలు ఉన్నాయి ఇక్కడ ఐదు రకాల అభిషేకాలు ఫైవ్ ఫోల్డ్ అనాయింటింగ్ అంటాం ఇంగ్లీష్లో ఎప్పుడు నేను ప్రకటించలేదు ఇప్పుడు ఇంతవరకు ఇవన్నీ సువార్త వీటన్నిటి చూపించినా లూ ప్రసవార్త నాలుగో అధ్యాయ ఎనిమిది సార్లు ధ్యానించడం ఇరవై మూడు ఇరవై ముప్పై సంవత్సరాల వాక్యాలు అవన్నీ కానీ ఫైవ్ ఫోల్డ్ అనాయింటింగ్ అనేది నేను ఎప్పుడు చెప్పలే ఎప్పుడు ప్రకటించలే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నా ఆ బోధ కాబట్టి ఇక్కడ ఫైవ్ ఫోల్డ్ అభిషేకం అంటే ఐదు రకాల అభిషేకాలు ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు చివరిది ఆయన హితవస్త్రము ప్రకటించటకు ఆయన నన్ను పంపి అంటే హిత అంటే తెలుసు కదా హిత వస్త్రం అంటే హితా వస్త్రం ఇయర్ ఆఫ్ జూబిలి అంటే ఇంగ్లీష్ లో ఎవరికైనా అర్థం వస్తుందా హిత వత్సరం అయితే ఏంది బైబిల్లో ఇస్రాల్ పదులు వాళ్ళు పంటలు పండించినప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం విడిచిపెట్టేస్తారంటే ఏడు సంవత్సరాలు ఏడవ సంవత్సరము చివరికి వచ్చినప్పటికీ ఆ ఏడవ సంవత్సరాన్ని ముగించడమే హితవత్సర మఠం హితవత్సర మటం ఇంగ్లీష్ ఇయర్ ఆఫ్ జూబిలీ అంటారు ఇంగ్లీష్ అంటే ఒక సెవెన్ సైకిల్స్ అన్నట్టు ఎండ్ ఆఫ్ సెవెన్ సైకిల్స్ ఒక సైకిల్ అంటే పన్నెండు నెలలు అట్లా సెవెన్ సైకిల్స్ అంటే పన్నెండు ఇంటూ సెవెన్ అది సెవెంత్ సైకిల్ చివరికి వచ్చినప్పుడు దాన్ని ఇయర్ ఆఫ్ జూబిలీ అంటారు బైబుల్ వాక్యం ప్రకారం దాని అర్థం ఏంటంటే ఏడు సంవత్సరాల తర్వాత రీసెట్ అంటాం ఇంగ్లీష్ లో రీసెట్ అంటే అంత మళ్ళా వింత రకమైన జీవితం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త జీవితం లాగా ఉంటుంది ఇప్పుడు మనం చూసినాం ఈ వైరస్ కాలం తర్వాత రీసెట్ అంటాం ప్రపంచం రీసెట్ అయిపోయింది కొత్త టెక్నాలజీ ఎప్పుడు విన టెక్నాలజీ వచ్చేసినాయి ఎప్పుడు కనీ విని అరిగని వ్యవస్థలు వచ్చేసినాయి మొత్తం ఆస్ట్రేలియ ఈ కొత్తగా పుట్టిన పిల్లలకి ఇవన్నీ అలవాటు అవుతాయి పాతలకి కష్టం కాలంలో వెతకడం అందరికీ రెస్ట్ అన్నట్టు ఏడవ సంవత్సరం ముగింపు రెస్ట్ అన్నట్టు ఇతవసరం అంటే ఇతరుల జీవితాలలో నువ్వు సమాధానాన్ని ప్రకటించడం ఇది చాలా ఇంపార్టెంట్ అభిషేకం ఏ తప్ప ఎక్కడా సమాధానం ఉండదు ఆయననే సబ్బాతు అని మనం చూస్తాం సబ్బాతుకు లీడర్ అయిన ప్రతినిధి ఏ సుప్రాభి వెంబడించిన వాడు ఏ సుప్రామణి అనుసరించిన వాడు సపాతని అనుసరించిన వాడు అని అర్థం బైబుల్ వాళ్ళకి ప్రకారం అయితే ప్రతి ఒక్కరికి రీసెట్ లేక రెస్ట్ పాత గతించిన ఇప్పుడు పోయి రెస్ట్ తీసుకొని ఇంటి కానీ చెప్పడం అందరికీ అయితే ఇసల పనులు బానిసలకు స్వాతంత్రం ఇస్తారు ప్రతి ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం ఆ బానిసలు కూడా పాపం ఏడవ సంవత్సరం వరకు ఎంత ఎదురు చూస్తుంటారు ఎప్పుడు సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని చూసి చూసి చుట్టుక పడేవాళ్ళు అట్లా ఎంతమంది చనిపోయేవాళ్ళు కూడా కానీ ఏడవ సంవత్సరం ముగింపు ఇష్టపడికి బానిసలకి స్వాతంత్రం ఇస్తున్నారు ఎవరు పెట్టి ముగి ఎందుకు బానిసలాగా పెట్టుకుంటున్నారంటే ఒకప్పుడు వీళ్ళు బానిసలు కదా ఐగుప్తి లేదు అందుకని అని నేను బానిసలాగా పెట్టుకుంటుంది ఐగుప్తి బైబులు బానిసత్వాన్ని ప్రోత్సహిస్తే బైబిల్ ఎప్పుడు ప్రోత్సహించదు బానిసత్వాన్ని ఆ దేవునికి విరుద్ధం నీ పొరుగు మీద నువ్వు ఎట్లా అధికారాన్ని చెలాయించగలవు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డవాడు కాబట్టి నీకే అధికారం లేదు వాడి మీద ప్రతనం చెలాయించడానికి అందుకే కఠిన శిక్ష అంటది బైబిల్ కాబట్టి ఈ ముగింపులో బానిసాలకు అందరికీ స్వాతంత్రం ఇస్తారు ఆశ్చర్యం కదా కాబట్టి ఐదు రకాల అభిషేకములు ఇక్కడ ఉన్నాయి బైబిల్లో ఒకటి కేవలం పేదలకి శువార్త ప్రకటించడం కానీ ఒకరికి అభిషేకం ఉంది ఆ చెరలో విడుదల ఎవడి సైతాన్ చెర డీమన్స్ చెర అంటే దురాత్మలన్నీ వాడి అరెస్ట్ చేసి పెట్టినాయి వాటి అరెస్ట్ నుంచి వాళ్ళకి విడుదల గ్రిడ్డి వారికి చూపు ఎంతో కాలంగా లేని గుడ్డి వాళ్ళు కళ్ళతో చూస్తారు ఆత్మలో చూస్తూ ఉంటారు అట్లా సువార్త ప్రకటించడము చెరలోనికి విడువలు కల్పించడము గ్రుడ్డి వారికి చూపు కలగడము కృంగిపోయిన వారు నలిగిన వారిని వారికి ప్రకటించడం తర్వాత హితవత్సరం రఘు యుత ప్రకటించడం ఈ ఐదు రకాల అభిషేకము ఈ జీవితంలో కనిపిస్తున్నాయా కనిపించాలా అన్ని మటుకు ఇది భాగ్యం జ్ఞాపకం చేస్తుంది ఇందాక చూసినాం శక్తి చేత కాదు బలంతో కాదు నా ఆత్మ ద్వారా అన్నాడు కాబట్టి ఈ ఆత్మ ఎందుకు నీకు అనుగణించబడింది అంటే ఇప్పుడు చూసినాం ఒక పని కొరకు అప్పగించబడింది ముత్తగా ఇంటి కాజ్ అదే పద్నాలుగవ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూస్తున్నాము లోకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం దాని తర్వాత ఆయన అందరినీ స్వస్థపరిచి రోగులను దయ్యలను వెలుగొట్టినాక పద్నాలుగవ వర్షాలు ఏముందంటే అప్పుడు ఏసు ఆత్మ బలముతో ఆత్మ బలముతో ఈ విషయం అర్థం ఆత్మ బలముతో లేకపోతే మనుషుల బలంతో పోతాం మనం ఇప్పుడంతా మనం మనుషుల బలంతోనే ట్రై ట్రై చేస్తున్నాం కానీ ఇక్కడ ఏమంటుందంటే ఆత్మ బలంతో గలీలయకు తిరిగి వెళ్ళును వెళ్ళెను కాబట్టి ఆయన గలనీయ ప్రాంతానికి తిరిగి వెళ్ళినప్పుడు ఆత్మబలంతో వెళ్ళిండు అని ఉంది అక్కడ వాక్యం కాబట్టి ఇది నిగ్రహించాల నీకు ఆత్మబలము అవసరం అనేది దగ్గర పోవాలంటే లేకపోతే నువ్వు వాళ్ళని ఎదుర్కోలేవు బహు కష్టతరం ఈ యొక్క అభిషేకము ఎందుకు ఎవరు ఇస్తారు అంటే తండ్రి మనకు తెలుసు తండ్రి అభిషేకించాలా ఎందుకు అభిషేకించాలా ఆ అభిషేకము లేకపోతే ఏమవుతుంది చూడండి లూకాసు వార్త లూకాసు వార్త కాదు ఆ అపోస్ల అపోస్తల కార్యము పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ తండ్రి ఎరితిగా కుమారుణ్ణి అభిషేకించిన దొక్కని చూడండి అదే దేవుడు నజరేయుడైన ఏసును పరిశుధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాను రెండొకటి తెలుసు శక్తి అంటే ఎలక్ట్రిసిటీ అంటారు ఇది యాక్చువల్గా కరెంట్ అంటారు కదా శక్తి అంటారు ఇక్కడ అయితే దేవుడు నజరైన ఏసును పరిశుధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను నదే దేవుడు ఆయనకు తోడయుండును కనుక ఆయన మేలు చేయిచు అపవాది చిత వారందరికీ విడుదల కల్పిస్తున్నాడు ఆశ్చర్యం కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ ఐదు రకాల అభిషేకములు ఐదు రకాల పరిచర్యలు మనకిన్నాయి నీకు ఏ అభిషేకం ఉందో అది గుర్తించుకోవడం నీకు ముఖ్యమే గతంలో నేను చెప్పిన నీకు ఎటువంటి వరం ఉంది అది నువ్వు గ్రహించడం నీ బాధ్యత ఈరోజు నేను చెప్తున్నా నీ మీద ఎటువంటి అభిషేకం అది నువ్వు గ్రహించాలా లేకపోతే నువ్వు దాన్ని పక్కకు పెట్టేసి ఇంకో దేని కొరకు పరిగెత్తుతా ఉంటావు కాబట్టి ఆయన తన పన్నెండు మంది శిష్యులని అభిషేకించినట్టు మనం చూస్తాం కదా నడిపించే ఆగ్ఞా ఇచ్చింది అభిషేకించడం అంటే ఏంటంటే నీకు అథారిటీ ఉంది ఇప్పుడు నేను పవర్ కూడా ఇస్తున్నాను అర్థం అభిషేకం అంటే నీకు పవర్ ఇచ్చినప్పుడు అని కాబట్టి ఆయన చెప్తున్నారు ఏసు ఐదో వచనం మత్స వార్త పదో అధ్యాయము ఐదవ వచనంలో యేసు ఆ పన్నెండు మందిని పంపుచ్చు వారిని చూసి వారికి ఆగేపించినది ఏమనగా మీరు అన్ని జన్ల దారిలోనికి వెళ్ళకూడి ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకూడి గాని ఇస్రాయల్ వంశంలోని నశించిన గొర్రెల యొక్కకే వెళ్ళిడి అంటే ఇస్రాయల్ ప్రజల మధ్యలో కూడా నశించిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు అంటే ఇస్రాయల్ అనేది ఆత్మీయమైంది అని చెప్తున్నాడు అది ఒకటే వంశం అది పన్నెండు కాదు ఒకటే వంశం అది అందులో నశించిన గొర్రెలు ఎంతో ఉన్నాయి వాళ్ళ దగ్గర బోండి అంటున్నాడు వెళ్ళొచ్చు ఇప్పుడు పర్లకు రాజ్యం సమీపించిందని ప్రకటించుడి ఫస్ట్ ప్రకటనది సేవలో దాని తర్వాత రోగులను చనిపోయిన వారు లేపుడి కుషి రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యం వెలగొట్టుడి ఉచితంగా పొంది తిరిగి కాబట్టి ఉచితంగానే ఇవ్వండి మనం డబ్బులు తీసుకోము దగ్గరికి ఉచితంగా పదుకురాడు కాబట్టి ఉచితంగానే ఇస్తున్నారు మీరు కష్టపడి సంపాదించుకుంది ఏం లేదు కదా అక్కడ కాబట్టి మీకు ఉచితంగా అనుగ్రహించబడింది కాబట్టి దాన్ని మీరు ఉచితంగానే ఇవ్వాలంటూ ఆయన చెప్తుండ్రీ శిష్యులకి మీరు రోగులను స్వస్థపరచాలా ఇది మనము మన గ్రూప్ చెప్పాలి అందరికీ దేవుడు చెప్పిండు పర్లోకరాజ్యము సమీపించింది ఉన్నదని ప్రకటించమన్నాడు తర్వాత మీరు రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపండి కుష్టి రోగులను శుద్ధులుగా చేయండి ఇప్పుడు దయ్యంలను వెలగొట్టుడి నువ్వు వెలగొట్టకుండా భయపడుతుంటే కాబట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డప్పుడు మీరు శక్తిని అందుతున్నారు ఎందుకు అన్నాడంటే ఇదే కారణం ఆ అభిషేకం ఉంటేనే కానీ నువ్వు ఏ పని చెయ్యలేవు ఇది మరీ విశేషంగా ఎట్లా వస్తుంది అనేది నేను చూపిస్తే ఈ రోజు ఆ వాక్యాన్ని ముగించేస్తాను నేను అనుకుంటా బహుశా నెక్స్ట్ ట్రిప్ లో కంప్లీట్ చేసేస్తుంది ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తాం మత్సు వార్త ఐదవ అధ్యాయంలో మనకు తెలుసు రక్తస్రావం స్త్రీకి సంబంధించిన వాక్యం ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం అక్కడ ఉంది అది మీకు చూపిస్తాను కొంచెం ఓపికతోని దాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం సరే మీకు ఇప్పుడు మధ్యాహ్నం పూట వినడానికి అవకాశం లేకుండా డీటెయిల్డ్ గా బైబుల్ మటుకు ఓపెన్ చేసి సాయంత్రము వీలైతే లేకుంటే వీకెండ్ శనివారము ఆదివారము మీకు టైం ఉంటే తెల్లవారులు వేసి వీటిని చదవండి చదివితే ఏంటంటే నీ సేవ పరిచర్య ఒక నెక్స్ట్ లెవెల్కి ఎదుకో ఎదిగిపోతుండట్టు కార్యాలు జరగడం చూస్తూ ఉంటారు వాళ్ళు చెప్తారా వాళ్ళని బ్రదర్ వచ్చి ప్రార్థన చేసుకున్నాక నాకు స్వస్థత వచ్చిందని చెప్తారు సాక్ష్యాలు ఇస్తా ఐదవ అధ్యాయంలో ప్రభు దగ్గరికి ఆ స్త్రీ వచ్చింది రక్తస్రావం స్త్రీ తర్వాత ఆమె స్వస్థపరచబడినట్లు మనకు అందరు తెలుసు కదా Thank <laughs> you. ఇరవై ఐదు కదా బ్ర ఇరవై ఐదవ వచ్చిన మార్కు సువార్త అన్న మార్కు కరెక్టే కరెక్టే మార్కు ఐదవ అధ్యాయం అవున మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం ఇరవై ఐదవ వచ్చిన ఆమె ఇరవై ఎనిమిదో వర్షంకి వచ్చినప్పటికీ మనం అలా చూస్తున్నాం తన విశ్వాసాన్ని ఎట్లా ఆయన గుర్తించారు ఇరవై ఏడవ వర్షంలో ఆమె ఏసుని గురించి వినేను ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలా ఆమె ఏసుని గురించి వినేను స్వస్థత ఎప్పుడు వస్తుంది సార్ బ్రదర్ ఏసుని గురించి విన్నాకనే ఏసుని గురించి మనము రోగులకి ఫస్ట్ చెప్పాలా ఇప్పుడు హాస్పిటల్స్ పోతాం కదా అమ్మా నీకు ఏ స్వ గురించి తెలుసా అమ్మా అని చెప్పాలా స్టార్ట్ చేసినాక వాళ్ళకి సువార్త ప్రకటిస్తాం మనం ఓకే మనం ఏమనుకుంటాం నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేస్తుంది నేను చేయిబెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది నీళ్ళకి ప్రార్థన చేస్తే స్వచ్ఛత వస్తుంది నూనెకి ప్రార్థన చేస్తే స్వచ్ఛత వస్తుంది అనుకుంటాం కానీ అట్లా కానే కాదు విధానం ఏ పరిచర్యం చేయాలా వాళ్ళకి ఆయన నీ పాపంలో శిల మీద భరించిండు నీ రోగంలో శిల మీద భరించండు అని నువ్వు కొంచెము అధికారం చేత చెప్పాలా నీ వాతావరణం నీ పరిసరాలలో ఎవడున్నాడని చూడనే చూడద్దు వాడు ఎంతో గొప్పడన గాని వాడు నీలాగా మనిషే ఎట్టి ఈ పరిస్థితుల్లో భయపడదు ఏ నరుని చూసి భయపడుతుంది జీవితాంతం అంటారు మనం కూడా అంతే హాస్పిటల్స్ కొన్నప్పుడు డాక్టర్లను చూసి భయపడద్దు మేనేజర్లను చూసి భయపడద్దు సెక్యూరిటీ గార్డులను చూసి భయపడద్దు మనం నర్సులను చూసి భయపడద్దు వార్డ్ బాయ్స్ చూసి భయపడద్దు కాబట్టి ఒక మనిషి స్వచ్ఛత పొందాలా ముందే వినిండాలా అది సీక్రెట్ అన్నట్టు స్వస్థతకి నీకు ఆ అభిషేకం ఉంటేనే ఈ వాక్యాలు నువ్వు గ్రహించగలవు అనేది కూడా ఇంకొక ముఖ్యమైన పాయింట్ నీకు పరిశుధాత్మ అభిషేకం ఉంటే ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు లేకపోతే ఏమైతుంది ఆ గురించి విన్నది వినింది కాబట్టి బయటకు వచ్చింది బయటకు వచ్చింది కాబట్టి దోగాడుకుంటూ ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంది స్వస్థత పొందింది చెప్పండి ఆమెకి ఎక్కడికి వచ్చింది అటువంటి విశ్వాసం ఆయన వస్త్రము చెంగు ముట్టితే నాకు స్వస్థత వస్తుంది ఎక్కడికి వచ్చింది ఆయన గురించి విన్నది కాబట్టి ఎవరు చెప్పిండాలా ఆమెకి అద్భుతాలు చూసిన వాడే చెప్పిండాలా అనుభవం ఉన్నవాడే చెప్పిండాలా నీ సేవ అంతే నీ సేవలో అంతే నీకు అనుభవం ఉంది నిన్ను స్వస్థపరిచండి దేవుడు నిన్ను రక్షించండి దేవుడు గాఢాధకార లోయలో సంచరించి నీకు రాలేదు మరణాధకారంలో ఉన్న దాని నోట్లోనికి వెళ్ళినా నేను బయటికి లాక్కొని వచ్చిండు ఆల్మోస్ట్ నువ్వు చనిపోతున్నావు బయటికి ఎన్నిసార్లు నన్ను నిన్ను ఆయన గురించి మనము అనుభవపూర్వకంగా ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఆయన గురించి ధైర్యంగా ధీమాగా చెప్తాం సిగ్గుపడకుండా భయపడకుండా ఒకప్పుడు సిగ్గుపడితే మీ ఇప్పుడు పడతలేం ఒకప్పుడు భయపడితే మీ ఇప్పుడు భయపడం ఏసుని గురించి వినకపోతే ఎవరికి స్వస్థత రాదు ఎందుకు అంటే ప్రార్థన రోగిని స్వస్థపరచం నీకుంటుంది విశ్వాసం మన వాళ్ళకి లేదు కదా మన వాళ్ళకి ఆ విశ్వాసం రాలంటే వాళ్ళు వినాలి కదా ఏసుల గురించి ఆయనే కదా విశ్వాసంకి కర్త అని కొనసాగించేవాడు ఆమె యేసుని గురించి వినాను కాబట్టి ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదని అనుకునేను తర్వాత మీద ఆమె బాగుపడింది కదా అప్పుడు దేవుడు మన ప్రవర్తున్నాడు ఏ పద ముప్పై అవవచ్చనములు వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళాను ప్రభావం అంటే ఏం చెప్పండి ప్రభావం అంటే శక్తి కదా అంటే ఇఫెక్ట్ పవరే పవర్ శక్తినే తన నుంచి శక్తి పోయింది అంటే తనలో నుంచి పవర్ పోయింది అది మనము ఈ విషయం బాగా అర్థం తీసుకోవాల ఆయనలో ఉంది పవర్ ఆయనలోనే ఉంది అధికారం ఎందుకంటే ఆయన శరీరంలో వచ్చిండు కాబట్టి ఆయనకు అధికారం ఉంది ఆయనలో ఆత్మ ఉంది కాబట్టి పవర్ ఉంది అదే విధాన నియమం మన దగ్గర ఉంది రచ మనం కూడా శరీరంలో ఉన్నాం కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళము తిరిగి ఆదాము అవ్వాల అధికారాన్ని పొందుకున్నాం ఆయన ఆత్మస్వరూపి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం మనం అనుగరించాడు కాబట్టి ఆయన పవర్ మాలో ఉంది ఇప్పుడు రెండు మనలో ఉన్నాయి పవర్ ఉంది అథారిటీ ఉంది కానీ ఇంకా భయపడుకుంటే ఎన్నికం చేస్తా ఉంటాం అదే మన బలహీనత అయితే నేను తెల్లవారి జామున ఇదే చూస్తున్నాను ఎందుకు ఇంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు సేవకులు వాళ్ళ ద్వారా ఎందుకు ఇట్లా జరగ కార్యాలు అంటే ఆయన ఒకటే ఒకటే ఆలోపన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన ఎట్లా ఆలోచనిస్తాడు ఏదో వాక్యం ద్వారా మాట్లాడతాడు లేకుండా ఏ ఇంకెవరి ద్వారా మాట్లాడుతుంటాడు లేకుంటే నీ హృదయంలోకి వెళ్ళి నీకు ఆలోపన వస్తూ శబ్దం ఇది ఉచ్చరణకు సంబంధించింది పాటించేదానికి సంబంధించి ఆచారం ఆచరించడానికి సంబంధించింది నోటి ద్వారా ఉచ్చరించడము చేతి ద్వారా ఆచరించడం ఏదైనా కృపవరాన్ని నువ్వు తరచుగా వాడుతూ ఉంటేనే అది అభివృద్ధి పొందుతూ ఉంటుంది ముఖ్యంగా భాషల వరం గురించి నేను చెప్తున్నా ఇరవై సంవత్సరాల క్రితం భాషల వరం ఈరోజు అట్లా లేదు ఇరవై సంవత్సరాలు మాట్లాడిన భాషలు ఈరోజు ఉన్నాయి అది లేవు ఇంకా అభివృద్ధి చెందినాయి కొత్త రకమైన దేవుడు ఆ రకరకాల భాషలు భాషలు అర్థం చెప్పే వరాలు ఇట్లా ఇస్తాను దేవుడు దిగిన తలాంతులను ఎంత పర్ఫెక్ట్ గా వాడుకుంటే అంత అభివృద్ధికి వస్తూ ఉంటాం విషయం అక్కడ కాబట్టి ఆయనలోంచి ప్రభావం వెళ్ళిపోయిందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ తర్త అమ్మె స్వస్థపరచబడిందమ్మా నీ విశ్వాసం నీ స్వస్థపరిచింది అన్నాడు అంతరత అమ్మాయి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోలేదంటే ఆయన వస్త్రం ముట్టిందా ఆయన శర్రాన్ని ముట్టిందా వస్త్రాన్ని ముట్టింది శరాన్ని ముట్టలేదు కదా ఆయన అదే రీతిగా ఇంకొక స్థలంలో కూడా మనం చూస్తాం అది వస్త్ర ఆయన వస్త్రాన్ని ముడుతారు మనుషులు ఈ యొక్క రక్తస్రావం రోగం స్త్రీ ఒకతే కాదు ఆయన వస్త్రం ముట్టి ఇంకా ఎంతో ఉన్నారు మనం అది మత్తయసు వార్త అధ్యాయంలో చూస్తాం మత్తయసు వార్త పద్మనాలుగు అధ్యాయం అది ఏం ప్రాంతం అంటాం దాన్ని గెదర్ గెరాసనీయ ప్రాంతమో గెదరియ ప్రాంతమో ఎన్నేసర అనే దేశం ముప్పై నాలుగో వర్షాలు ముప్పై మూడు నుంచి ఆ గాలిని దేవుడు గద్దించినప్పుడు ఆ తుఫాన్ ఆగిపోయి మనం చూస్తాం నీళ్లను గద్దించకుండా తుఫాని గద్దించు ఒకప్పుడు వాక్యం చూపించిన మీకు నీళ్లు గడబడి చేస్తుంటే నీళ్లను గద్దించకుండా తుఫాన్ని గద్దించండి అంటే తుఫాను వల్ల నీళ్లు గడబడవుతున్నాయి అనేది అక్కడ సత్యం నేర్చుకున్నాం మనం ముప్పై రెండవ వారు దోని ఎక్కినప్పుడు గాలి అడిగాను అంతటా దోనిలో ఉన్న వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి ఇసల్పాల్ యాక్చువల్ గా మనుషులు మ్రొక్కరు ఆయన ఎందుకు మొక్కింది ఇక్కడ అయన దేవుని కార్యం చేసిన అక్కడ ఏం తెలుసా తుఫాన్ని గద్దించండి సృష్టిలో ఎవరు గద్దించలేకపోయింది ఈ రోజు వరకు కూడా ఎవరు గద్దించలేరు తుఫాన్ని తుఫాన ఏసకృష్ణకి ఆగేపిస్తున్న ఆగిపోవట ఆగిపోవాల్సింది అంతే ఆయన నోట్ల నుంచి వచ్చేస్తే అది ఆగిపోయింది అంతే కాబట్టి దేవుని కుమారుడు అని ఆయన నొక్కుతున్నారు వారు అద్దరికి వెళ్ళి గెన్నెసరైతు దేశం వచ్చేరి తుఫాన్ తర్వాత తప్పించుకొని వచ్చినాక అక్కడ జనులందరు జనులు ఆయనను గుర్తుపట్టి చూడండి అక్కడ జనులందరూ ఆయనను గుర్తుపట్టిండ్రు చెప్పండి ఎట్లా గుర్తుపడతారు ఆయన గురించి వింటారే కదా గుర్తుపట్టాడు ఇది ఎట్లా వింటారు ఎట్లా గుర్తుపడతారు చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతటికీ వర్తమానం పంపారు అరే రండి రండి రండి హీరింగ్స్ పొందుకోండి ససతం చెప్పకపోతే వేరే రాడు గుర్తు పట్టకపోతే కాబట్టి మనం నేర్చుకుంటున్న విషయము ఆయన ముప్పై ఆరులో ఉన్నా ముప్పై ఆరులో వస్త్రము మాత్రం ముట్టుకొని అవును దానికి కండిషన్ ముందుంది మరి ముప్పై ఐదులో ఆయనను గుర్తు పట్టకపోతే వస్త్రం కాదు అది పాయింట్ వస్త్రంలో ఏం లేదు వస్త్రంలో ఉన్నంత వరకు ఆయనలో అభిషేకం ఉంది కాబట్టి ఆత్మ ఆ వస్త్రంలో కూడా ఆత్మ నాని ఉండింది అంతే తేడా కానీ వస్త్రంలో లేదు ఆయనను గుర్తుపట్టిండ్రు అంటే ఆయన మాటలు విన్నారు ఆయన గురించి విన్నారు లేకపోతే గుర్తుపట్టరు కదా ఆయన ప్రదేశం అంతటి వర్తమానము పంపిణు అంటే సువార్త ప్రకటిస్తారు వచ్చేసినేషని రోగులందరినీ ఆయన యుద్ధకు తెప్పించి తెప్పించుకొని వచ్చిన ఎంత విశ్వాసం వీరిని నీ వస్త్రపు చెంక మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొని ముట్టిన వారు అందరూ ఒక్కరు కూడా పోలేదు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన దగ్గర అందరికీ స్వస్థత ఉంటదన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ మనం పిల్లలకి ప్రశ్నల సండే స్కూల్లో రక్తస్రావం రోగుల స్త్రీ ఒక్కతే స్వస్థత పొందిందా ఆయన చెంగును పట్టుకొని లేక గెన్నెసరేతు ప్రాంతంలో ప్రజలు అందరూ వచ్చి స్వస్థత పొందినరా మనం చెప్పాలా పిల్లలకు చెప్పాలా పెద్దలకు చెప్పాలా ఏవైతే నేను సమరే ఆ యొక్క రక్తస్రావం రోగుల స్త్రీ కూడా ఆయన గురించి విన్నది గన్నస రైతు ప్రజలు కూడా ఆయన గురించి తెలుసుకున్నారు ఆయన గుర్తించారు గుర్తించి ఆ దేశం అంతటా ఒక వర్తమానం పంపారు అది సీక్రెట్ అన్నట్టు కాబట్టి ఏసు గురించి వినకుండా లేక ఏసు గురించి చెప్పకుండా స్వస్థత కార్యం జరగవు అన్న విషయం నేను ఒత్తి ఒత్తి చెప్తున్న నేను వచ్చి నువ్వు ఎక్కడ పలానిసే బ్రదర్కి పలాసేసరికి జ్వరం ముందు ప్రార్థన చేస్తాంటే ముందు వాక్యం చెప్పు ఏసు ప్రభు అని చెప్పు ఎప్పుడు ఏసు ప్రభుకి హైలైట్ చేయాలి మనం మన వాక్యాలలో ఆయన నామాన్ని హైలైట్ చేయకుండా నువ్వు ఉత్తగా ప్రార్థన చేస్తే ఫాయిదా లేదు టెస్ట్ అయిపోతుంది నీ ప్రార్థనకి జవాబు రాలేదండి నేను ఇక్కడికి వాక్యాన్ని ఆపిస్తాను రేపటి జన వీలైతే ఎట్లా వీటిని గద్దించాల మన ప్రభు విధానాలు మనం నేర్చుకుంటాం రేపటి నుంచి ఎందుకంటే మనం చూస్తాం మన ప్రభు ఎట్లా చేసిండో పేద రట్టలు చేసిండు పౌలు అట్లనే చేసిండు అని నేను రేపు చూపిస్తా కాబట్టి మనం రట్టనే చేయాల పరుశుద్ధ రవ్వకు తండ్రి మీకు మీ గురించి వినకుండా స్వసత ఎట్లా మనుషులు అన్న విషయం మీరు మాతలు మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ప్రకటించకపోతే గిన్నె చరిత ఎట్లా వచ్చిండ్రు ఎంతమందిని పట్టుకొని వచ్చారు వీళ్ళు చెప్పి వాళ్ళింటికి వీళ్ళింటి వాళ్ళింటి వీళ్ళింటివి అందరినీ పట్టుకొచ్చారు మీ దగ్గరికి అది నేను గ్రహించగలుగుతున్నాను ఆత్మలో చూడగలుగుతున్నాను ప్రభావ ఒక్కొక్కరు పరిగితే పట్టుకొస్తున్నారు స్వసతకి నీ గురించి వినకపోతే నేను గుర్తించలేరు నీ గురించి చెప్పకపోతే మనుషులు స్పందించరు ఎక్కడైనా గానీ ఏసుక్రీస్తు నామానికి మహిమ తీసుకొచ్చే సేవలమ్మ వాళ్ళు నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను ఎందుకంటే రకరకాల రోగాలు విజృంభిస్తున్నాయి ప్రభావ ఈ ముఖ్యంగా తండ్రి ఈ యొక్క కోవిడ్ వైరస్ ని ప్రవ్వ గద్దించమని ప్రార్థిస్తున్నాం రవ్వే గద్దించులుగాక ఏ సువీకరిస్తున్నామమ్ రవ్వ మీరు మాకు అధికారం ఇచ్చినారు దాన్ని మీ మహిమార్థంగా వాడలాగిన పవర్ అనుగ్రహించినారు మీకే వాదనాలు మీకే కృతజ్ఞతరిపించుకుంటున్నాం వింటున్నాను ఆశ్రయించండి ఈ యొక్క గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ అనుగ్రహించండి స్వస్థత వరంలు అనుగ్రహించి వారి సేవని ముందుకు కొనసాగింపజేయమని మీ మహిమ కొరకు అన్నికలను తీసుకొచ్చే బిడ్డలుగా తయారు స్తోత్రం ప్రభావా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపన్నుడు వందాలేసయ్యా గొప్ప దేవా. ఈ గడిచిన కాలం అంతా ములు ఇక మధ్య కనసంలోనైనా మీ సన్నిధిలో నిలబెట్టి ప్రవ ఎన్నో విషయాల ప్రవ మీరు మాతో స్వస్థ పచ్చ వరములు అనే విషయం మీరు మాతో మాట్లాడనారు ప్రవ్వా మరియు విశేషంగా కొన్ని విషయాలు ప్రవ్వా మీరు మాకు బయలుపరిచిన ఈ రోజునైనా ప్రవ్వా గురించి చెప్పకుండా ప్రవ నైనా మీ గురించి ప్రవాలు వినకుండా ప్రభావ స్వస్థత రాదని మీరు మీ రోజు వాక్యందరు మీరు మాతో మాట్లాడనారు ప్రభావ రక్తస్రావం గల మీ గురించి విన్నది ప్రవ్వా ఎవరు స్వస్థత పొందినారు విన్నారు కాబట్టి ఆ విని విశ్వాసం పెట్టి ప్రవ్వా అక్కడికి వచ్చి స్వస్థత పొందిన ప్రవ్వా వినకుండా స్వచ్ఛత రాదు అనేది సీక్రెట్ ఈ రోజు మీరు మాకు బయలుపరిచినైనా గొప్ప దేవ నీకెంతో వందాలు అర్పించుకున్నాను అయినా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా గొప్ప దేవ మీకు ఇచ్చిన సమాచారం ప్రభావ అనేకులు మేము ప్రకటించినప్పుడు అనేకులు ప్రభావ మీరు చెంతకు వచ్చే ప్రభావం గురించి పొందినారు అక్కడ అనేకులు విడుదల పొందినారు ప్రభావ మరి విశేషంగా నైనా ఇసయ ఐదు రకాల ప్రభా పరిచయ పరిశుధాత్మ ప్రభావ అభిషేకం గురించి ఈ రోజు మాకు మరియు విశేషంగా జ్ఞాపకం చేసినయన ఐదు రకాల పరిచయాలు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ఆ రీతిగా ఐదు రకాల ప్రభ ఆ అభిషేకాలు కూడా నేను ఈ రోజు మాకు రిలీజ్ చేసిన ప్రభావ వాటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకోవడం అయినా నీకు కృతజ్ఞతలనైనా కాబట్టి ఈ యొక్క అభిషేకం మా కూడా ప్రభావం మీరు అనుగరించినైనా ఆ రీతిగా ప్రభావ స్వస్థపచ్చి వరములు మాకు అనుగరించమని ప్రార్థమైనా గొప్ప దేవన తండ్రి ఎంతో భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ నైనా మేము ఈ విషయం ప్రభావ కొన్ని దశలు మేము చేయలేదు ప్రభావ కానీ ఈ రోజు మాకు జ్ఞాపం చేస్తున్నారు ప్రభావ ఫస్ట్ ప్రభావ మీ గురించి మేము చెప్పాలా ప్రభా వాక్యాన్ని ప్రకటించాలా మిమ్మల్ని పరిచయం చేయాలా ఏసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించాలా ప్రాంతంలో ప్రభావ ఆ నామలని స్వచ్ఛత ఆ నామని రక్షణ సర్వ సంపూర్ణత ఆ నామములని ప్రభావ మేము ప్రకటించినప్పుడు ప్రభావ అప్పుడు వాళ్ళు విని ప్రభావ స్వచ్ఛత పొందునని వాక్యం చెప్తున్నారు కనుక ప్రభావ ఈ రోజు నుంచి ప్రభావ మేము ఆ రీతిగానే మేము ప్రభావ మేము పాటిస్తాం నైనా ఇంతకాలం ఆ రీతిగా మేము చేయలేదు ప్రభావ ఒక దశలో ప్రభావ మాకు తెలియదు నైనా ఈ రోజు మాకు బయలుపరిచిన నా దేవానికి ఎంతో వర్ణాలు ప్రభావ నీకు కృతజ్ఞతలైనా ఇంత గొప్ప ధన్యత ప్రభావ మాకు ఇచ్చినందుకే నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఎవరికెళ్ళైన ధన్యత మీరు మాకు ఇచ్చినారు ప్రభా కొన్ని విషయాలు ప్రభావ సీక్రెట్స్ మీరు మాకు బయలుపరిచినారు వాటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఈ వాక్యం మన హృదయం మేము మా వ్యక్తిగత బైబిల్ స్టడీ లో ఈ వాక్యాన్ని దీర్ఘంగా మేము ధ్యానించాలా వీటి నుంచి స్టడీ చేయాలా ప్రభావా ఇంతకాలం స్టడీ చేయలేదు ప్రవ్వా ఏదో మామూలుగా చదువుకుంటే వెళ్ళిపోయినాం ప్రకటిస్తున్నాం కానీ ప్రభావ ఇంత శక్తి ఉందని ప్రభావ ఎన్నోసార్లు వాక్యం చదివినా గానీ మాకు అర్థం కాలేదు ప్రభావ ఈ రోజు మా ఆత్మీయతలు ఇప్పినారు మాకు విడుదల కల్పించడానికి నీకు ఎంతో వందాలు ఈ రోజు నుంచి ఆక మీకు పరిశుధాత్మ అవరముల ప్రభావం మామూలు యాక్టివేట్ చేయండి వాటిని మేము పాటించేలాగా ఉచ్చరించలాగిన నీ నామాన్ని మయమపరచేలాగానే సాయపడమని ప్రార్ష్టమైన ఆ రీతిగా మా సేవలో మేము ఎక్కడడుగు పెట్టినా కానీ ప్రభావ మిమ్మల్ని పరిచయం చేయాల ప్రభావ అలాంటి అభిషేకాలు నడిపించి ప్రతి చోట మీకు మిమ్మల్ని సాక్షులు పెట్టుకోండి ఐదు రకాల అభిషేకాలు మీరు మాకు చెప్పినారు ప్రభా వాటి అన్నింటిని ప్రభావ మీరు మాకు అనుగరించి నడిపించి మీ మహిమ కొరక మీ వాడుకోవాలి ప్రభావ మాలో ఏ గొప్పతనం లేదైనా అది కేవలం మీ మహిమ కొరకే ప్రభావ నీకే సమస్త ఘనత మహిమచలిస్త్రమైన గొప్పదేవ నీ నామం ప్రవ ఉన్నత స్థితికి మీరు ఆ నామలో రక్షణ అనేకులు ఓ ప్రవ ఆ దినమున ప్రభులు అంతరు చికాడి వాళ్ళకి విడదలగలుగుతానన్నారు ప్రభావ ఆ వాక్య మా జీతంలో నెరవేర్చి ఆ రీతి మీ ముందు పోయి నీ నామాన్ని మీ చెంత నడిపించలాగనే సాయపడమని అంటే అభిషేకం మా కనికరించి నీ నామాన్ని మయం నేర్చుకొని మీరు ఆ కురుపులు పరిశుద్ధ నామను ప్రాధిష్టమైనా ఈ ఆరాధన పాల్గొన బ్రదర్స్ అందరినీ మీరు ఆశ్రదించండి ఇంకా ఎంతో మంది అయితే రాలేదో ప్రభావ కుటుంబం ఎన్నో వాక్యులు ప్రభావ వాళ్ళు ప్రభా తండ్రి విననే స్థితి ఉంటుంది కదా ప్రభావ మరొకసారి ఆ బిడ్డలకు అవకాశం అనుగరించి వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి ఈ భయంకరమైన కాలంలో ప్రభావ మేము ఎట్లా జీవించాలా మా సేవను ఎట్లా కొనసాగించుకోవాలనే విషయాలు మీరు మాతో మాట్లాడినారు వాటి అన్నింటిని బట్టి నీకు ఎంతో వందాలని నీకే కృతజ్ఞతలు అర్పించకుండా సమస్త ఘనత మహిమను నీ పశుద్ధమైన నామానికి కలుగును కాక హాయ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ గొప్పదేవ మేము కూడా ప్రభావ ఆత్మీయ జీవితంలో మెచ్యూరిటీ ఉండాలా ప్రభావ నైనా భాషల వరం ప్రభావం ఇంకా మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభావం చెప్పి వరం కోసం ప్రయాస ఆ రీతి మొం నడిపించి మీరే పత్తి విషయాల సహాయపడమని ఆట కొట్టివేసి మీ మహమార్ధ్యమం నడిపించి ఇది వంతా మీరు మాకు సహాయకుల నీకు ఎంతో వందలు ప్రభావ సురక్షిత చేర్చి ఓ దేవా నీ నామానికి మైమి తెచ్చుకోమని ఈ వాక్యం వృద్ధులు మేము వాక్యం ప్రకారం మేము ఈ రోజు నుంచి ప్రభావ ఇది ప్రాక్టీస్ చేయాలని మీరు కృపద చేసి ఆయన ఇంకా అనేక మంది మీ పాద దగ్గర కూర్చొని నేర్చుకున్న సహాయపడమని దేవ నీ నామానికి మైమి తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్తం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ జీవం గల రాజా మైమోన్నత దేవ మీకు వందనాలు ప్రభ యేశ్రీస్తునామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినాడు ప్రభా మీకే లెక్కలినని వందనాలు యేసో ప్రభా వాక్యాన్ని మా మృదలలో మీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభా గొప్ప దేవుడవయ్య రాజులకు రాజు ప్రభా ప్రభులకు ప్రభుడో ప్రభ దేవాది దేవుడవ ప్రభ ఆది అంతం మీరు ప్రభ అల్ఫా ఉమేఘ మీరే ప్రభ ఆకాశాన్ని భూమిని సృష్టించిన మా మహా గొప్ప దేవుడవ తండ్రి అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడవు ప్రభా మీకే వందనాలు ప్రభా మీకే వందనాలు ప్రభ మీనామాకే యుగయుగములకు మహిమ కలుగుడుగాక ఆమె హళిలి అజీవంగల దేవా సత్య స్వరూపి యేసు మీకు వందనాలు ప్రభ మాకొరక ప్రభా యొక్క కల్వరిశిలు మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని కాశీర్ ప్రభా మీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కాశీని ప్రభావం మీ యొక్క ప్రభావ మీ యొక్క రక్తంలో ప్రభావ మీ యొక్క రక్తంలో ప్రభా రక్షణ ఉంది ప్రభావ శక్తి ఉంది ప్రభా మనిషి పాప జీవితంలో పడి ప్రభ వీటన్నింటినీ పొందుకోకుండా దేవ నిర్లక్ష్యమైన జీవితంతో ప్రభావం ముందుకు ఎంతో ప్రభా ప్రయాసంతో నడుస్తున్నాడు కానీ మాకు ప్రభావం మీరు ఈ యొక్క ధన్యతని వీటన్నిటిని పొందుకొని ప్రభా శక్తిని ప్రభా మేము పొందుకొని ముందుకు నడిచే భాగ్యాన్ని మీరు మాకిచ్చారు మీకే వందనాలు ప్రభ పరిశుద్ర ప్రభ మీరు గొప్ప తండ్రి ప్రభ లేదా యొక్క తీర్మానంలో రాజా మీరు ఆఖర వరకు ప్రభ మేము నడిపింపబడుతున్న యొక్క వెలుగులో అనేకులను ప్రభ నడిపించాలా ప్రభ అలాంటి పరిశుద్ధ ఆత్మశక్తి బలంకు దయించండి వెనుకడుగు వేయద్దు ప్రభ ద్రోషం కలిగి మేము ముందుకు మీరే తోడుగా ఉండండి ప్రభ మీరే సహాయకుడు ప్రభ మీరే ప్రభావం నన్ను లే ప్రభా వేసునాదా దేవ మళ్ళీ మీరు విశ్వాసం పట్ల ప్రభా ఎన్నో వాక్యాల చేత మాతో మాట్లాడుతున్నారు మీకు వందనాలు ప్రభా వాటన్నిటినీ మేము రాసుకోవాలా ప్రభా మా జీవితం జీవితంలో అవలంబించుకోవాలా వాటి కొరకై ప్రయాసపడి ప్రభ ప్రభ విజృంభించి ప్రభ వాటిని వెతుకాలా మేము పరిశోధించాలా ప్రభ వాటిని స్వీకరించాలా ప్రభ మీరే తోడుకోండి మీ యొక్క చేత నడిపించండి ప్రభ మేము ఆఫీసు లో ఉన్నా కూడా ప్రభా మాకు సమయాన్ని ఇచ్చి ప్రభా వాటి ప్రకారంగా నడిచే కృపాభాగ్యం మాకు ఇచ్చిన మీకు వందనాలు ప్రభా తుది శ్వాస వరకు మేము ఇదే తీర్మానంలోండి రాచా ఎంత మట్టుకు ప్రయాసపడగలుగుతామో మేము అంత మట్టుకు ప్రభ ప్రయాసపడాలా నిర్లక్ష్యంగా జీవించదు ప్రభా పరిష్తంగా మీ కొరకు ప్రభ అంచలంచలుగా ముందుకు నడిపింపబడాల మీరే తోడుగుండని ప్రభ మాకిస్తున్న ఈ సమయం అన్ని ప్రభా మేము వృధా వాక్యంలోని ప్రభ అంశాలని గ్రహిస్తూ వాటిని ధ్యానిస్తూ ప్రభ మీ నామంని స్మరిస్తూ ఘనపరుస్తూ మహిమ పరుస్తూ ముందుకు నడిపింపబడాలా శోధన లేని చూసి ప్రభ కృంగిపోవడానికి వీలేదు ప్రభ బాధలు ఇరుకులను చూసి ప్రభ ఇబ్బందులను ప్రభ మేము కృషించుకోవడానికి వీలేదు ప్రభా ఏసు రక్తం ద్వారా వాటన్నిటినీ జయిస్తూ ప్రభా విజయంతో ముందుకు నడిపింపబడాలా అందరికీ ప్రభ సాక్ష్యాన్ని పంచి వాళ్ళను కూడా ప్రభా ఈ అనుభవంలోకి నడిపించాలా మీరు అభిషేకించమనేసన ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ అన్న ఆశ్చర్యం ఏంటన్నా మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపా సమధం నడిపింపు మనందరికీ సదాకాలం తోడక ఆ మెన్స్ ప్రెసిడెంట్ అవునా నేను అప్లోడ్ చేస్తాను అన్నా ఇంటికి పోయిన తర్వాత సరే వర్క్ లేకపోతే అన్నా లేకపోతే సరే అన్న ఒక అర్ధ గంట గంటలో బయలుదేరుతా అన్న గేట్ గురించి వచ్చిన ఆర్డర్ చేసి ఒకసారి ఒక ఆ టైంకి వచ్చిద్దాన్ని ముందే చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుందని మన ట్రైబల్ బాయ్ లోపు ముగించేయాలన్న దీన్ని కంప్లీట్ చేసేసేయాలా ఈయన లాకర్లో ఒకట ముంగటే ఒక వారం పది రోజులు కానీ చేస్తారన్నా చేస్తారు సరే సరే అన్న ఓకే అన్న ఓకే